జై గురుదత్త యోగ వాసి స్థితి ప్రకరణం రెండవ భాగం శ్రోతలకు విజ్ఞప్తి పూజ్యశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారి యోగ వాసిష్ట ఈ భాగం శ్రీ దర్భాశాస్త్రి గారి కంఠస్వరంలో ఉంటారు వశిష్ఠుడు అంటున్నాడు రామ ప్రపంచాన్ని ప్రపంచంగా చూడడం బంధం ప్రపంచాన్ని బ్రహ్మగా చూడడం ముక్తి జీవుణ్ణి కాని ఈశ్వరుణ్ణి కాని పట్టుకుని వీళ్లలో ఉన్న సత్యాంశ ఏమిటి అని పరిశోధన చేస్తే మిగిలేది పరిశుద్ధ పరబ్రహ్మమే కనుక రామ బంధ మోక్షాలనేవి మనం చూసే చూపును బట్టి ఉన్నాయి ఈ దృశ్యప్రపంచం లేదు అనుకుంటే కాని మనస్సు అనే పిశాచం పోదు అయితే మనస్సేమో లోపల ఉండేది దృశ్యప్రపంచమేమో బయట ఉండేది బయట ఉండే దృశ్య ప్రపంచానికి చికిత్స చేస్తే లోపల ఉండే మనస్సనే వ్యాధి ఎలా తొలుగుతుంది అని సందేహపడతావేమో నీకు పూర్వమే చెప్పాను లోపల బయట అనే భేదం మనస్సు చేసే గారడీ మాత్రమే అని లోపల బయట అనేవి లేనే లేవు మనోజగజ్జదఖిల తన పరస్పరం విరై తయర్ద్వయోమనసి నిరంతరం క్షితే క్షితం జగత్ నటు జగతి క్షితే మన స్థితి ప్రకణం నాల్గవసర్గపనవ శ్లోకం మనస్సే ప్రపంచం ప్రపంచమే మనసు అవి విడివిడిగా లేనే లేవు అయినా ఆ రెండింటిలో మనసు నశిస్తే ప్రపంచం నశిస్తుంది ప్రళయాదుల వల్ల ప్రపంచం నశిస్తే మనస్సు మాత్రం నశించదు దీనికి రాముడు ఇలా అడిగాడు ఇందుకు దృష్టాంతం చెప్పండి గురుదేవ అంటే వశిష్ఠుడు అంటున్నాడు దృష్టాంతాలకు ఏమిలోటయ్యా ఇది వరకటిలో చెప్పుకున్న ఐందవ ఉపాఖ్యానం దీనికి దృష్టాంతమే ఇంద్రజాలోపాఖ్యానం అనే పేరుగల లవణ చరిత్ర దీనికి దృష్టాంతమే అయినా ఈ రెండు ఉత్పత్తి అనే దృష్టిలోంచి చెప్పినవు కనుక ప్రపంచస్థితి అంత మనస్సు మీదే ఆధారపడి ఉంది అని చెప్పేందుకు ప్రత్యేక దృష్టాంతంగా భార్గవోపాఖ్యానం చెబుతాను విను అని వశిష్ట మహర్షి భార్గవోపాఖ్యానం ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు కల్పాలు ప్రళయాలు మహాప్రళయాలు ఎలా వస్తాయో నీకు తెలుసు కదా ఆ వరుసలోనే ఒక మహాప్రళయం జరిగిపోయింది ఒక బ్రహ్మగారి ఆయుష్యం తీరిపోయింది కొత్త బ్రహ్మగారు వచ్చాడు ఆయన గారి మొదటి రోజు సృష్టి ప్రారంభం అయింది ఆ సృష్టిలో భృగువు అనే మహోత్తమీవి పుట్టాడు నీకు తెలుసుకదా రామ వెనుకటి కల్పాలలో ఉత్తమోత్తమ తపస్సాధనలు చేసి కైవల్య స్థితిని అందుకోబోతూ ఉండగా కల్పాంతం రావడం వల్ల తపస్సు ఆగిపోయిన జీవులు కొందరు ఉంటారు అలాంటి జీవులు పైకల్పాలలో మనువులు సప్తరుషులు దేవతలు మొదలైన అధికార పురుషులుగా జన్మలు ఎత్తుతూ ఉంటారు ఇలాంటి వారి జన్మలు వారి జీవిత చరిత్రలు మామూలు సంసారపక్షపు సాదా జీవితాలుగా ఉండవు వాళ్ల తీరే వేరుగా ఉంటుంది ఆ కోవకు చెందినవాడే భృగువు అతడు ఆ కల్పంలో రాబోయే రోజుల్లో సప్తఋషులలో ఒకడు కావలిసి ఉన్నవాడు భృగువు అంటేనే కొండచర్య అని అర్థం ఈ భృగువు మందర పర్వతపు చర్యల మీద భార్యా సహితుడై ఎక్కువ కాలం తపస్సమాధిలోనే కాలం గడుపుతూ ఉండేవాడు తపోమయ జీవనులైన ఆ దంపతులకు శుక్రుడు అనే కొడుకు పుట్టాడు యౌవనదశ వచ్చేసరికి ఆ కుర్రవాడు మన్మధుడి అంత అందగాడుగా బృహస్పతి అంత మేధావిగా తన తండ్రి అంత తపస్విగా తేలాడు వాళ్లది ఏకాంత జీవనం అడవిలో నివాసం తండ్రి ఎప్పుడు చూసినా రాతిబొమ్మలాగా సమాధిలో ఉంటూ ఉండేవాడు ఎప్పుడైనా ఆయన సమాధి విడిచి బయటకు వస్తే శుక్రుడు ఎంతో ప్రేమగా ఆయనకు శుశ్రూష చేసేవాడు ఆ సమయంలో తండ్రి చేసే బోధల వల్ల పరమాత్మ తత్వం పట్టుబడి శుక్రుడు కూడా తపస్సమాధుల్లోకి ప్రవేశిస్తూ ఉండేవాడు కాని శుక్రుడి సమాధి ఎక్కువసేపు నిలిచేది కాదు శుక్రుడు సమాధిలోంచి బయటకు వచ్చేసరికి తండ్రి రాతిబొమ్మలాగా బిగుసుకుపోయి ఉండేవాడు ఈ కుర్రవాడు శుక్రుడు చేసే పని ఏమీ లేక కొండచెర్యల వెంట శలయాళ్ల వెంట అలా అలా తిరిగి వస్తూ ఉండేవాడు శుక్రుడు సహజంగా భావుకుడు సరసహృదయుడు కవి ఆ అడవిలోని ప్రకృతి సౌందర్యాలకు అతని మనస్సు పొంగిపోతూ ఉండేది ఆ నెమలి కూతలు ఆ పూలపాన్పులు ఆ వెన్నెల జల్లులు అతనికి మత్తెక్కిస్తూ ఉండేవి కాని శుక్రుడికి ఇంతలో తండ్రిగారు చెప్పిన తత్వజ్ఞానం గుర్తుకి వచ్చేది ఇంత సుస్థిరంగా కనిపించే పర్వతమే నిత్యం కాదంటుంటే ఈ పూలపాంపుల విలువెంత మరో మగనమిలి కనిపిస్తే చిర్రు బుర్రులాడే ఈ నెమళ్ల కోతల విలువెంత రోజురోజు క్షీణించిపోయే ఈ చంద్రుడు కురిపించే వెన్నెల విలువెంత అని అతడు ఊగిసల అడిపోయేవాడు ఒక పక్క సౌందర్యతృష్ణ మరోపక్క తత్వ జిజ్ఞాస ఒక పక్క ప్రపంచం సత్యమనే ఊహ మరోపక్క ఆత్మతత్వ వివేకం ఒక పక్క సౌందర్యం కోసం తపన మరోపక్క సమాధి కోసం ఆరాటం ఇలా నిరంతరము మనస్సులో ఊగులాటలు అయ్యి ఆ శుక్రకుమారుడికి మనశ్శాంతి దక్కక అతని పరిస్థితి ఎటూకాని త్రిశంకు స్వర్గంలాగా అయిపోయింది శుక్రుడు ఇలా గిలగిలా కొట్టుకుంటున్న రోజుల్లో ఒకనాడు అతను తన తండ్రి పక్కనే కూర్చొని సమాధి కోసం కృషి చేస్తున్నాడు తండ్రి అప్పటికే సమాధిలోకి వెళ్ళిపోయాడు కొరుకు శుక్రుడికి సమాధి కుదిరి కుదరకుండా ఉంది ఈ దశలో ఆకాశంలో కిలకిల రావాలు ఏవో వినిపించాయి శుక్రకుమారుడు తల ఎత్తి చూశాడు అప్పటికే కొన్ని దివ్యశక్తులు సాధించి ఉండడం వలన శుక్రుడికి ఆకాశంలో సంచరిస్తున్న దేవకన్యలు కనిపించారు వాళ్ళు వట్టి కన్యలు కాదు దేవ వేష్యలు ఆ అందాలకు ఆ విలాసాలకు శుక్రకుమారుడు పరవశించిపోయాడు సంస్కార విశేషం వల్ల వారిలో ఒక పిల్లదాని సౌందర్యం ఇతనికి మరీ మత్తెక్కించింది ఆ పిల్ల ఎంత ఎత్తులో ఎంత దూరంలో ఉందో ఏమో కానీ ఈ కుర్రవాడికి ఆ పిల్ల తన కళ్ళ ముందే తిరుగుతున్నట్టు ఆ శరీర సువాసనలు తన ముక్కులకు తగులుతున్నట్లు ఆ అందెల చప్పుళ్ళు తన చెవులకు సోకుతున్నట్లు తోచసాగింది ఇలా చూస్తూ ఉండగానే అప్సరసల గుంపు ముందుకు వెళ్ళిపోయింది అప్రయత్నంగా శుక్ర కుమారుడు కూడా లేచి ఆదారినే నడవబోయాడు ఇంతలో శుక్రుడిలోని తత్వజ్ఞుడు నిద్రలేచాడు ఆ తత్వజ్ఞుడు బలాత్కారంగా వివేకాన్ని లాక్కు వచ్చేశాడు దానికి నిగ్రహాన్ని తీసుకువచ్చి ముడి పెట్టాడు ఎవరు శుక్రుడిలోని తత్వజ్ఞుడు వెళ్ళబోయిన శుక్రుకుమారుణ్ణి వెనక్కు నడిపించి మళ్ళీ తండ్రి పక్కనే కూర్చోబెట్టి మనస్సును ఏకాగ్రం చేసుకోమని నిర్బంధించాడు ఎవరు శుక్రుడిలోని తత్వజ్ఞుడు శుక్రుడు ఏకాగ్రత ప్రయత్నం మళ్లీ మొదలుపెట్టాడు ఇతర ఆలోచనలన్నీ త్వరలోనే తొలగిపోయాయి ఇంకేముంది మనసు ఖాళీ అయిపోతోంది అనుకుంటూ ఉండగా ఎప్పుడు వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు కాని ఇందాకటి ఆ కులుకులాడి వచ్చేసి మనస్సులోకి దూరి మనసంతా తనే అయిపోయి నిండి కూర్చుంది కొద్ది క్షణాలు అయ్యేసరికి పరిస్థితి ఎలా ఉందంటే ఆ శుక్రుడు తనను తానే మరిచిపోయాడు మరచిపోయి ఊరుకోలేదు తనే ఆ కులుకులాడి అయిపోయాడు తన్మయుడు అయిపోయాడు ఆ దశలో శుక్రుడు ఎంతసేపు ఉన్నాడో అతనికే తెలియదు క్రమంగా అతని ఊహలు తీగలు సాగుతున్నాయి ఆ అప్సరసల బృందం ముందుకు పోతోంది కొంతసేపు అయ్యేసరికి బృందం లేదు తను వలచిన పిల్ల ఒక్కరితే ఉంది ఆమె ముందు నడుస్తోంది వెనకాల శుక్రుడు నడుస్తున్నాడు ఆమె స్వర్గలోకంలోకి ప్రవేశించింది ఆ లోకం ఆ మనుషులు అద్భుతంగా ఉన్నారు ఆ పూదోటలు ఆ భవనాలు ఆ క్రీడా సరస్సులు ఓహ్ అద్భుతంగా ఉన్నాయి ఒక్కొక్కటి స్పష్టంగా కనిపిస్తున్నాయి క్రమంగా దిక్పాలకులు వాళ్ళ ఇళ్ళు వాళ్ళ వాహనాలు వాళ్ళ విలాసాలు వాళ్ల విహారాలు వాళ్ళ గానాలు వాళ్ళ నాట్యాలు వాళ్ళ విమానాలు వాళ్ళ కల్పవృక్షాలు అందరూ కనిపిస్తూ ఉన్నారు అప్సరస ఇంకా ముందుకు సాగుతోంది సాగి సాగి ఆమె ఇంద్రసభలోకి ప్రవేశించింది దేవరాజసింహాసనంలో కూర్చున్న దేవేంద్రుణ్ణి చూడగానే అప్సరస వెనక నడుస్తున్న శుక్రుడు ఆదరంగా నమస్కరించాడు దేవేంద్రుడు అంతే ఆదరంతో ఎదురు వచ్చి స్వాగతం పలికి తన అర్ధసింహాసనంలో శుక్రుడిని కూర్చోబెట్టుకున్నాడు శుక్రుడి ఆనందానికి అంతు లేకుండా ఉంది ఇంతలో దేవేంద్రుడు శుక్రుడికి ఒక విడిది ఏర్పాటు చేశాడు ఆ విడిదిలో కొంచెంసేపు విశ్రమించే శుక్రుడు ఊరు చూడడానికి బయలుదేరాడు దారిలో ఎందరెందరో సుందరంగులు కనిపించారు చోట తాను వలచిన ఆ అప్సరస మళ్లీ కనిపించింది ఇద్దరూ పరస్పరం మోహంలో పడ్డారు తక్షణమే చీకటి పడాలి అని శుక్రుడు సంకల్పించాడు చిత్రం అలాగే జరిగింది ఆ చీకటిలో ఆ తోటలో దేవేంద్రుడు పంపిన అమృతం కానుకగా అందింది ఆ తరువాత శుక్రుడు ఆ అప్సరసతో విహరిస్తూ ఇంచుమించు కృతయుగంలో సగం కాలంపాటు ఆనందంగా గడిపేశాడు ఆ దీర్ఘరాత్రి గడిచాక శుక్రుడు మళ్లీ ఇంద్రపురం చేరాడు అక్కడ मो नुगा सुख विहरी पुण्यक्षयासंधा ततश्चावनिमंडले तय सहमा पता स्थित प्रकरण यद सर्ग पदेनव श्लोकं इपटू మనోరాజ్యంలో సుఖభోగాలనుభవిస్తున్న శుక్రుడికి పుణ్యక్షయం అయిపోయినట్లుగా ఒక భావన మనస్సులో అనుసంధానం అయింది దానితో అతను తన ప్రియురాలితో కలిసి భూమి మీద పడ్డాడు ఆ పడిన విధానం ఏమిటి అంటే పుణ్యం నశించిపోయిందనే అనుసంధానం ఉండడం వల్ల అతని దివ్య శరీరం కూడా చితికిపోయింది దాంతో ఆ జీవులిద్దరూ సూక్ష్మశరీరాలతో గూడు లేని పక్షుల్లాగా ఆకాశంలో తిరుగుతూ మెల్లిగా చంద్రకిరణాలలోకి చేరారు ఎవరు శుక్రుడు ఆ సుందరంగి ఆ కిరణాల ద్వారా ఆహారయోగ్యమైన గింజలలోకి చేరారు వాటిల్లో ఒక గింజ దశారణ దేశానికి చేరింది అక్కడ ఒక బ్రాహ్మణుడు గింజను అన్నంగా వండుకు తిన్నాడు ఆ గింజలోని జీవుడు ఆ బ్రాహ్మణుడి ద్వారా అతని భార్య గర్భంలోకి చేరి కొడుకై పుట్టాడు ఈ జన్మలో కూడా అతని పేరు శుక్రుడే ఇది విని ఎవరికైనా అనుమానం రావచ్చు జన్మ తర్వాత జన్మ తీసుకున్నప్పుడు పేరు అలాగే ఉంటుందా అని జన్మ జన్మజన్మలుగా సాగే జీవుల చరిత్రలను చెప్పుకునేటప్పుడు పురాణాలలో సామాన్యంగా ఆ జన్మలన్నింటిలోనూ ఆ జీవుణ్ణి ఒకే పేరుతో వ్యవహరిస్తూ ఉంటారు కథా సౌకర్యం కోసం ఇలా చేస్తారు వేరే వేరే జన్మల్లో వేరే వేరే పేర్లు ఉండి ఉండవచ్చు కానీ ఒకే జీవుడి జన్మాంతర ప్రయాణం ఎలా సాగుతోందో చూపించడానికి వచ్చే కథలు కనుక ఇలాంటి కథల్లో ఆ జీవుడికి అన్ని జన్మల్లోనూ అదే పేరు ఉన్నట్లుగా మహర్షులు చెబుతూ ఉంటారు అని మనం గమనించాలి చెప్తున్న కథని ఫాలో అవ్వడానికి కన్ఫ్యూషన్ లేకుండా ఉండడానికి ఈ విధంగా చేస్తారు ఇంతకు భృగుకుమారుడైన శుక్రుడు దశార్ణ దేశంలో బ్రాహ్మణ కుమారుడిగా జన్మించాడు అక్కడ అతనికి మళ్ళీ తపస్విజనుల సాంగత్యం లభించింది ఆ సహవాస బలం వల్ల అతను తపో తపోవిధులను నేర్చుకుని తపోనిష్ఠుడై ఒక మన్వంతర కాలం పాటు జీవించాడు కాని ఇంత తపస్సులో వాడికి ఒక విచిత్రమైన సన్నివేశం ఎదురైంది ఆనాడు స్వర్గం నుండి రాలిపడిన అప్సరస ఈనాడు ఒక ఆడలేడీ అయి పుట్టి ఈ శుక్రుడు తపస్సు చేసుకునే వనంలో ఇతని ముందు తిరగసాగింది మన్వంతర కాలం పాటు అంటే డబ్బై యొక్క దివ్య యుగాలపాటు తపోనిష్టలో ఉన్న నూతన శుక్రుడికి మనస్సు చెలించింది ఆ లేడికి మానవాకారంలో ఉన్న ఒక కొడుకు పుట్టాడు ఆ పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి నూతన శుక్రుడి పద్ధతే మారిపోయింది తన సొంత కొడుకు కాదండి వాడి మీద అంతులేని మోహంతో తన ఆస్తులన్నీ ఎక్కడ ఉన్నాయి అని ఈ నూతన శుక్రుడు విచారణ మొదలుపెట్టాడు తన కొడుక్కి అంతులేని డబ్బు ఉండాలని సాటి పాండిత్యం ఉండాలని మచ్చలేని సద్గుణాలు ఉండాలని శశ్వతమైన ఆయుష్యం ఉండాలని నూతన శుక్రుడికి ఒకటే తపన బయలుదేరింది ఈ మనశ్చింతతో నూతన శుక్రుడి తపోనిష్టంత భ్రష్టు పట్టి అడుగంటింది ఇలా నూతన శుక్రుడు పుత్రచింతలో మునిగి ఉండగానే మృత్యువు అతన్ని మింగేసింది పుత్రుడి కోసం భోగచింతనలో పడ్డ నూతన శుక్రుడు జన్మలో మధుర దేశకు రాజుగా పుట్టాడు అక్కడ చాలా కాలం భోగాలను అనుభవించి కీర్తిని సంపాదించి చివరికి వానప్రస్థధర్మంలో ఉంటూ శరీరత్యాగం చేశాడు ఈ తపోవాసన వల్ల ఆ పై జన్మలో అతడు సమంగా మహానదీ తీరాన పుత్రుడై జన్మించాడు రామ ఈ జన్మలో మాత్రం అతనికి పూర్వపు చెడు సంస్కారాలన్నీ తొలగిపోయి సుస్థిరమైన వైరాగ్యం కలిగి సమాధిస్థితి అందింది సమాధిస్థితి అంది ఆ నది తీరంలోని చెట్టులాగానే నిశ్చలంగా ఉండిపోయాడు రామ ఈ కథాపరంపరలో మొదటి మాట మరిచిపోయావో ఏమో ఈ జన్మ పరంపర అంతా ఎక్కడ జరిగింది మందరపర్వతం మీద తండ్రి పక్కన కూర్చుని చిత్తైకాగ్రత కోసం కుస్తీపడుతున్న శుక్రుడి మనోరాజ్యంలో జరిగింది ఆనాటి ఆ శుక్రకుమారుడు అలా ఆలోచిస్తూ ఒళ్ళు మరచిపోయి కూర్చోగా వేలకు వేల సంవత్సరాలే దుర్లిపోయాయి ఇన్ని వేల ఏళ్ల మధ్యలోనూ తిండి నీళ్లు లేక ఆ శరీరం శుష్కించిపోయి ఒకరోజున ఎండుటాకల్లే రాలిపోయింది మొదలు నరికిన చెట్టల్లే పక్కకు ఒరిగిపోయింది ఈ శరీరం అలా కూలిపోయినా అతని మనసు మాత్రం కోడే కోడెవయస్సులో ఉన్న లేడి పిల్లలాగా గంతులు వేస్తూనే ఉంది అతని మనసు అలా లక్షల సంవత్సరాలు గంతులు వేసి వేసి చివరికి సమంగానదీ తీరంలో విశ్రాంతి చెందింది అనంతవృత్తాంతఘనాం స్థిత స్థితి ప్రకరణం తొమ్మిదవ సర్గ ఐదవ శ్లోకం ఎన్ని లక్షల సంవత్సరాలుగానో ఆ శుక్రుడు దేహం లేకుండానే ఇన్ని జన్మల సంసార దిశను అనుభవిస్తూ వచ్చాడు దేనివల్ల ఇలా చేయగలిగాడు అంటే జీవులు ప్రస్తుత దేహమే సత్యమనే భ్రాంతి వల్ల పాతదేహాలను మరిచిపోతూ ఉంటారు ఆ మరపు వల్లే ఈ సంసారం ఇంత దృఢంగా ఉంటుంది దీంట్లో ఉండే సంఘటనలు అన్నీ ఇంతఘనంగా ఉంటాయి అయినా ఇవన్నీ మనస్సు చేసే కల్పనలు మాత్రమే కనుక ఈ మొత్తం సంసారం అంతా కలిపితే అది నిస్సారమే ఇప్పుడు భృగుకుమారుడు శుక్రుడు చేసినది కూడా మానసిక కల్పన మాత్రమే కనుక అతడు శరీరం లేకుండానే ఎవరు శుక్రుడు శరీరం లేకుండానే ఇన్ని జన్మలు జన్మలూ అనుభవించగలిగాడు ఇంతటి సంసారకల్పనకు కారణమైన ఆ శుక్రుని మనస్సుకు ఒకనాడు ఆధారంగా ఉన్న ఆ భృగుపుత్ర శరీరం ఆనాటి స్థూల దేహం ఇప్పుడు పూర్తిగా శిథిలం అయిపోయి ఉంది దానిలోని రక్త మాంసాలు ఎండిపోయాయి ఎముకలు చర్మం మాత్రం మిగిలే ఇలాంటి నీచ దశలో దిక్కులేని శవం పడి ఉన్నా అక్కడ ఉన్న పశుపక్ష్యాదులు ఏవి ఆ శరీరాన్ని పీక్కు తినలేదు దానికి కారణం ఏమిటి అంటే పక్కన సమాధిలో కూర్చుని ఉన్న భృగువు ఆయన రాగద్వేషాలు లేని మహాతపశాలి ఆయన తపోబలం వల్ల అక్కడ ఉండే పశువులు పక్షులు కీటకాలు కూడా ఆ పడి ఉన్న శరీరం పట్ల భావంతో ప్రవర్తించాయి ఇలా ఉండగా భృగుమహర్షి లెక్కలో వెయ్యి సంవత్సరాలు అయ్యాక ఒకరోజున భృగు మహర్షి తపస్సమాధి నుండి లేచాడు లేచేటప్పటికీ ఎముకలు చర్మము మిగిలి ఎండిపోయి ఉన్న కొడుకు శుక్రుడి శవం తన పక్కన కనిపించింది అంత తపస్వి అయిన భృగు మహర్షికి కూడా పుత్రశోకం ముంచెత్తుకుని వచ్చేసింది ఆ శోకం క్రోధంగా మారి అరే రే నా తపస్సుకు భయపడి ఇక్కడి పశువులు పక్షులు కీటకాలు కూడా నా కొడుకు శవాన్ని ముట్టుకోవడానికి సాహసించలేదే ఆ పాడు మృత్యుదేవతకి ఎంత ధైర్యం నేను బ్రతికి ఉండగానే నా కొడుకు ప్రాణాలు తీసుకుపోతాడా వాడిని ఇప్పుడే శపించి పారేస్తాను అని తనలో తనే ఉగ్రంగా ఆలోచించసాగాడు మహర్షి ఆలోచన తరంగాలు మృత్యుదేవతను తాకా వెంటనే ఆ మృత్యుదేవత భృగు మహర్షి యదు సాక్షాత్కరించి ఇట్లా ప్రసంగించసాగాడు మృత్యుదేవత భృగు మహర్షితో అంటున్నాడు మహర్షి లోకస్థితి తెలిసిన వాళ్ళు తత్వజ్ఞానాన్ని అందుకున్నవాళ్ళు ఇతరుల దగ్గర తప్పులు ఉన్నా కోపం తెచ్చుకోరు తప్పులేని చోట కోపం తెచ్చుకోరని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మీరు తపసుల మేము పదవులలో ఉండి విధి నిర్వహణ చేసే అధికారులం ఒకరికి భయపడి మా విధులు మానుకోం పెద్దలంటే గౌరవిస్తాం కానీ భయపడం ఓ తెలివి తక్కువ మహర్షి నన్ను శపించాలనుకుని నీ తపస్సు పాడు చేసుకోకు నేను ఎవరినీ అనుకుంటున్నావు నేను కాలాన్ని ఇప్పటికి కొన్ని కోట్ల బ్రహ్మాండాలను మింగేశాను కోట్ల కోట్ల బ్రహ్మలను విష్ణువులను మహేశ్వరులను మింగేశాను మీ ఓటివాళ్ళు నాకో లెక్క వాళ్ళెవరూ నన్ను శపించలేదే నువ్వు శపిస్తావా ఇందరిని మింగుతున్నానంటే ఇది నా రాగద్వేషాల వల్ల కాదు ఇది సృష్టిలో నా కొరకు ఏర్పడ్డ నియతి నీరు పల్లానికి పోయినట్లుగా జీవులు కాలం నోట్లో పడతారు నీకు ఒక నియతి ఉంది నాకు ఒక నియతి ఉంది అజ్ఞానంలో పడి నీ నియతిని నువ్వు పాడు చేసుకోకు అయినా నీ తెలివి ఏమైంది నీ తపస్సు నీ దివ్య దృష్టి ఏమైంది నీ తత్వజ్ఞానం ఏమైంది మహర్షి కొడుకు మరణించాడని ఇంత గందరగోళం పడతావేమిటి నీకు తెలియదా జీవికి స్థూలదేహం కన్నా సూక్ష్మదేహమే ప్రబలమని నీకు తెలియదా సూక్ష్మదేహం అంటే ఏమిటి సంకల్పమే సూక్ష్మదేహం మనస్సే సూక్ష్మదేహం నువ్వు తపస్సమాధిలో ఉండగా నీ కొడుకు యొక్క సంకల్ప శరీరం మనోరథాలనే మార్గంలో చాలా దూరం వెళ్ళింది అలా వెళ్ళేటప్పుడు మొదట కొంతసేపు భృగుపుత్ర శరీరంతోనే వెళ్ళింది ఆ తరువాత అది స్వర్గలోకానికి చేరి దేవతా శరీరాన్ని ధరించింది ఆ శరీరంతో నాలుగు యుగాల కాలం గడిపింది అక్కడి నుంచి భూమి మీద పడి దశార్ దేశంలో బ్రాహ్మణ శరీరాన్ని ధరించింది ఆ పైజన్మలో కోసల దేశ రాజశరీరాన్ని ధరించింది ఆ పైజన్మలో అడవిలో పల్లెటూరువాడు అయింది ఆ తరువాత గంగా తీరంలో హంసైంది ఆ తరువాత సూర్యవంశంలో ఒక రాజు అయింది ఆ తరువాత సౌర సాళ్వ దేశాలలో మంత్రాలు ఉపదేశించే గురు అయింది ఆ తరువాత విద్యాధర లోకంలో ఒక విద్యాధరుడు అయింది తరువాత భూమి మీద ఒక మునిపుత్రుడు అయింది ఆ తరువాత మద్రదేశ రాజు అయింది ఆ తరువాత ఇప్పుడు నీ కొడుకు వాసుదేవుడనే ఋషికి పుత్రుడై సమంగా నది తీరణ తపస్సు చేసుకుంటున్నాడు మహర్షి నీ కొడుకు మానసికంగా ఎత్తిన జన్మలన్నీ చెప్పలేదు కొన్ని మరచిపోయాను ఒకసారి వింధ్యపర్వతం మీద కిరాతుడు అయ్యాడు మరోసారి సౌవీర దేశంలో మండలేశ్వరుడు అయ్యాడు మరోసారి త్రిగర్త దేశంలో గాడిదిగా పుట్టాడు మరోసారి కిరాత దేశంలో వెదురు పొదగా పుట్టాడు మరోసారి నీళ్లు లేని చోట జింకగా పుట్టాడు మరోసారి తాటి చెట్టు మీద పాముగా పుట్టాడు మరొకసారి మద్ది చెట్ల దగ్గర అడివి కోడిగా పుట్టాడు మరొకసారి మాంత్రికుడుగా పుట్టి విద్యాధరత్వాన్ని సాధించాడు ఆ విద్యాధర శరీరంతో ఒక కల్పకాలం పాటు విలిగిపోయి కల్పాంత సమయంలో ప్రళయాగ్నిలో పడి మిడతలాగా భస్మం అయిపోయాడు ఆ తరువాత మళ్ళీ సృష్టి ప్రారంభం అయినప్పుడు వాసుదేవుడనే బ్రాహ్మణుడికి పుత్రుడిగా పుట్టాడు అంటే నీ పుత్రుడి మనస్సు ఇప్పుడు వాసుదేవపుత్రుడుగా రూపొంది తపస్సు చేసుకుంటోంది నీకు కావాలనుకుంటే నీ దివ్య దృష్టితో ఒకసారి చూసుకో ఇక్కడ గమనించవలసిన ఒక విషయం ఉంది మనకి ఇందాక వశిష్ట మహర్షి స్వయంగా మృగుకుమారుడి కథ చెప్పేటప్పుడు ఇన్ని జన్మలు చెప్పలేదు ఇప్పుడు మృత్యుదేవత ద్వారా చాలా జన్మలు చెప్పిస్తున్నాడు ఈ కథాగమనంలో ఆ వివరాలు అవివక్షిత అంటే అప్రధాన అనేక జన్మలు సుదీర్ఘ కాలము గడిచాయి అన్నంత వరకే ఈ వాక్యాల తాత్పర్యంగా మనం స్వీకరించాలి ఇక ఆ కాలానికి ఈ కాలానికి పొంతన లేదు ఇక్కడే కీలకాంశం ఉంది భృగు మహర్షి లెక్కలో అది వెయ్యేళ్లు కాగా ఈ శుక్రుడి మనోరాజ్యపు లెక్కల్లో అది లక్షల ఏళ్ళు అనేది ఇక్కడి కీలకాంశం ఈ విషయాన్ని ఉత్పత్తి ప్రకరణంలో లీలోపాఖ్యానంలో బాగా వివరించారు గమనించండి ఇక మనం మళ్లీ కథలోకి ప్రవేశిద్దాం పటిదాకా హుంకరించిన భృగు మహర్షి ఈ మాటలతో మెత్తబడిపోయి చేతులు జోడించేసి కాలదేవతను భగవన్ అని పిలిచి ఇలా అన్నాడు భగవన్ మృత్యుదేవా నీ ముందు మేము ఎంత నియతి బలం వల్లనే నేను పుత్రవ్యామోహంలో పడిపోయాను నీ నియతిని గమనించక నిన్ను శపించాలని చూశాను తప్పు చేశాను నేను శిక్షార్హుణ్ణి నువ్వు చెప్పినట్లుగానే దివ్యదృష్టితో చూశాను సమంగా నదీ తీరంలో నా కొడుకు తపస్సు చేసుకుంటున్నాడు ఇప్పుడు నాకు బాగా నిశ్చయం అవుతోంది ఈ శరీరం వల్ల మనసు రావడం లేదు మనసు వల్లే శరీరం వస్తోంది పంచభూతమయంగా ఇంత గట్టిగా కనిపించే ఈ శరీరం మనస్సు వల్లే తయారు అవుతోంది మనోజగతి భూతనాం జగత్ స్థితి ప్రకరణం పదకొండవ సర్గ పద్దెనిమిదవ శ్లోకం కనుక ప్రతి మనిషికి ఒకటి కాదు రెండు శరీరాలు ఉన్నాయి ఒకటి ఈ స్థూల శరీరం రెండవది ఆ మనస్సు ఈ స్థూల శరీరం పరిమితమైనది మనస్సనే శరీరం సర్వవ్యాపకమైనది ఈ జగత్తు మొత్తాన్ని సృష్టించేది అదే ఇలా రెండు శరీరాలున్నట్లు కనిపిస్తున్నా ఈ రెండు శరీరాలు కూడా మనస్సే మనస్సు కంటే వేరు కాదు కాలదేవ ఈ విషయం చాలా అద్భుతంగా ఉంది దీనికి దేవత ఆ మహర్షి మహర్షితో అంటున్నాడు మహర్షి బాగా చెప్పావు కానీ జీవుడికి మనస్సు శరీరము అనేవి రెండు దేహాలు అన్నవే అది అంత గట్టి మాట కాదు నిజమైన గట్టి మాట ఏమిటి అంటే ఈ మనస్సు చేసే మననం వల్ల జరిగే నిర్మాణమే లోకత్రయం మనోమన స్థితి ప్రకరణం పదకొండవ సర్గ ఇరవై మూడవ శ్లోకం దీన్ని బట్టి ఏమి తేలుతోంది అంటే ఈ ప్రపంచంలో జడంగా కనిపించేది చేతనంగా కనిపించేది రెండు కూడా మనస్సు చేసే నిర్మాణాలే అంటే మనస్సు యొక్క రూపాంతరాలే ఇది ఎలా కుదురుతోంది అంటే జడాలని చేతనాలని ఇలా భేదవాసనలన్నీ రూపుగట్టిన ఈ మనస్సు యొక్క అసలైన శక్తి దానికి అధిష్టానమైన సన్మాత్రం కావడం వల్లనే అంటే మనస్సుకు అధిష్టానంగా ఉన్న సన్మాత్రమే జడవస్తువుగానూ అస్తిత్వాన్ని పొందుతోంది చేతన వస్తువుగాను అస్తిత్వాన్ని పొందుతోంది ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే అడుగున ఉన్న విత్తే కాండంగా కొమ్మలుగా ఆకులుగా పువ్వులుగా పళ్ళుగా రూపాంతరం చెందినట్లే అధిష్టానమైన ఆ సన్మాత్రమే ఈ పరబ్రహ్మ పదార్థమే సువిశాలమైన ఈ ప్రపంచంగా విజృంభిస్తోంది ఉన్నది ఒక్కటే అధిష్టానం అదే సన్మాత్రం అదే పరబ్రహ్మ ఆ ఒక్కదాంట్లోచే చిత్ర విచిత్రాలైన మనశ్శక్తులు కోటానుకోట్లుగా ఉద్భవిస్తున్నాయి ఆ మనశ్శక్తుల్లో కొన్ని దేవతలు అయినాయి కొన్ని మనుష్యులు అయినాయి కొన్ని కీటకాలు అయినాయి ఇలా జీవులలో అనేక రకాల తరగతులు ఏర్పడ్డాయి క్రమంగా గురువులు శిష్యులు ఏర్పడ్డారు మహర్షి ఇవన్నీ మనస్సు చలించడం వల్ల ఏర్పడిన వికారాలే ఆ వికారాల్లో ఒక వికారం ఇప్పుడు నది తీరాన ఉంది పద ఇద్దరం వెళ్ళి చూసి వద్దాం భృగు మహర్షి కాలదేవుడు ఇద్దరూ సరే అంటే సరే అనుకుని ఆకాశ మార్గాన్ని ప్రయాణం చేసి సమంగా నదీ తీరానికి వచ్చి కొంచెంసేపు వెతికి నవీన భృగుపుత్రుడి దగ్గరకు చేరారు నిర్వికల్ప సమాధిలో ఉన్న ఆ కుర్రవాణ్ణి చూస్తూనే మృత్యుదేవత ఊరంత గొంతు చేసుకుని ఏమయ్యోయ్ ఇడిగో నీ కొడుకు అని బిగ్గరగా అరిచాడు ఆ గావుకేకలకి సమాధి భంగమై ఆ మునికుమారుడు మెల్లగా కళ్ళు తెరిచాడు ఎదురుగా పవిత్రులైన బ్రాహ్మణులు ఇద్దరూ సరికి మునికుమారుడు సగౌరవంగా నమస్కరించి దగ్గరలో ఉన్న ఒక రాతిబండమీద కూర్చోబెట్టి ఇలా మనవి బ్రాహ్మణోత్తములారా మిమ్మల్ని చూస్తూ ఎంతో ఆనందంగా ఉంది ఎన్నివేల సంవత్సరాలుగానో తపస్సు చేస్తున్న తొలగిపోని మనోమోహం మీ దర్శనంతో తొలగిపోయిన అనుభవం కలుగుతోంది ఇంతకు తమరు ఎవరు ఈ మాటలు వినేసరికి భృగు మహర్షికి కళ్లల్లో నీళ్లు తిరిగినంత పని అయింది ఆయన త్వరగానే తేరుకుని నాయన వెనుకటి జన్మలో నువ్వు నా పుత్రుడివి నువ్వు తపస్వివే సారి దివ్య దృష్టితో చూసుకో అన్నాడు ఈ మాటలతో ఆ ముని కుమారుడికి కళ్ళు లోపలికి తిరిగి వాటిల్లో తన గతచరిత్రంతా చక్రాలు తిరిగినట్టు తిరిగిపోగా గబ గబ చూసేసుకున్నారు కొంతసేపటికి మామూలు స్థితికి వచ్చి సంతోషంగా తండ్రికి నమస్కరించాడు ఆశ్చర్యం వల్ల అతని నోటి వెంట త్వరగా మాట రావడం లేదు అతను మెల్లగా తనను తానే సంభాళించుకొని ఇలా అన్నాడు అవురా పరమాత్మ యొక్క నియతి పనులు ఎంత విచిత్రమైనవి నియతి వల్లనే కదా ఈ ప్రపంచం అంత చక్రము తిరిగినట్టు తిరుగుతోంది ఆహా ఎన్ని జన్మలను అనుభవించాను అన్నీ గుర్తు ఉన్నాయో లేదో ఎక్కడెక్కడ తిరిగాను ఏమేమో అనుభవించాను మంచి చెడు రెండూ చూశాను ఇక ఇప్పుడు తిరుగుళ్ళు ఆగిపోయాయి భ్రమలు తొలగిపోయాయి నాన్నగారు ఇంక లేవండి మందరపర్వతం మీద ఆనాడు నేను వదలివచ్చిన శరీరాన్ని చూద్దామని ఉంది ఇప్పుడది ఎండుటాకులాగా ముడుచుకుపోయి ఉండి ఉంటుంది నాకిప్పుడు ఏదీ కావాలని లేదు వద్దనీ లేదు కేవలం నియతి చేసే ఈ రచనను చూస్తున్నాను అంతే అది చూడడం కోసమే ఉన్నాను అంతకుమించి వేరే పని లేదు పదండి బయలుదేరుదాం మునికుమారుడు ఇలా అనడంతోనే భృగుమహర్షి కాలదేవుడు సంతోషించి సరే అని బయలుదేరారు ముగ్గురు జగత్తత్వాన్ని గురించి మాట్లాడుకుంటూ ఆకాశ మార్గాన ప్రయాణం చేసి మందర పర్వతం మీద ఉన్న భృగుమహర్షి ఆశ్రమానికి చేరారు అక్కడ శుక్రుడికి తన పాత శరీరం కనిపించింది అస్థిపంజరమై పడి ఉన్న పాత శరీరం కనిపించేసరికి అప్పటిదాకా వేదాంత వాక్యాలు వల్లిస్తున్న నవీన శుక్రుడికి ఎక్కడలేని దుఃఖము పొంగుకొని వచ్చింది అతను కళ్ళ నీళ్లు కుక్కుకుంటూ నాన్నగారు ఇదే నా పాతదేహం ఎలా అయిపోయిందో చూడండి అన్నాడు ఏడుపు భృగుదేవుడు కాలదేవుడు అవును అనలేదు కాదు అనలేదు నవీన శుక్రుడే దుఃఖం ఆపుకోలేక మళ్ళీ తనే మాట్లాడసాగాడు నాన్నగారు చూశారా ఆనాడు మీరు ఆటపాటలతో ఆలించి లాలించి పెంచిన ఈ దేహం ఇప్పుడు ఎలా ఉందో చూస్తున్నారా మీ పెంపకంలో ఆనాడు ఈ దేహం మదగజన్లగా పెరిగింది ఆ తరువాత దేవలోకంలో దేవతాస్త్రీలతో విహరించింది కూడా ఈ దేహమే ఆ తరువాత ఇది ఎప్పుడు మారిపోయిందో గుర్తుకు రావడం లేదు ఓ శరీరమా ఎన్ని దశలు అనుభవించావు నేను నీతో ఎన్ని విలాసాలు చేశాను అలాంటి నువ్వు ఈనాడు అస్థిపంజరమై పడి ఉన్నవా నిన్ను చూస్తేనే వైరాగ్యం పుట్టేటట్టుగా ఉంది కానీ ఇప్పుడు నాకు వైరాగ్యం ఎందుకు నేను ఇప్పుడు చిత్తమనే పిశాచాన్ని వదలగొట్టుకొని ఆనందంగా ఉన్నాను నాకు దుఃఖాలు లేవు సుఖాలు లేవు సందేహాలు లేవు సంకల్పాలు లేవు నేను మనోనాశ స్థితిలో ఉన్నాను నేను జీవన్ముక్త స్థితిలో ఉన్నాను ఇప్పుడు నువ్వు కూడా మననక్రియ లేకుండా ఆలోచనాస్పందన లేకుండా పడి ఉన్నావు అందుకు సంతోషంగా ఉంది స్థితి ప్రకరణం పదిహేనవ సర్గ ఇరవై శ్లోకం ఈ కథనం వింటున్న శ్రీరాముడు కొద్దిగా మొహం చిట్లించి వశిష్ట మహర్షిని ఇలా అడిగాడు గురుదేవా ఈ శుక్రుడు బాధపడుతున్నాడా సంతోషపడుతున్నాడా అదీ కాక అతనికి ఇప్పటికి చాలా శరీరాలు గడిచినాయి కదా ప్రస్తుతం జీవించి శరీరం ఒకటి బాగానే ఉంది కదా ఎప్పుడో రాలిపోయినా ఎండిపోయిన ఆ పాత శరీరం మీద ఇంత ప్రేమ ఎందుకు భృగు మహర్షి అంతటి గొప్పవాడికి పుట్టిన దేహమనే అభిప్రాయంతోన శ్రీరామచంద్రుడి ఈ ప్రశ్నకి వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు అది ఏమీ కాదు జీవుల రాగద్వేషాలన్నీ కర్మలను బట్టే నడుస్తూ ఉంటాయి ఈ శుక్రుడు అనే జీవుడు పూర్వ పూర్వకల్పంలో గొప్ప తపస్సు చేసి పైకల్పంలో గ్రహాధిపత్యాన్ని రాక్షస గురుత్వాన్ని పొందాలని ఆశించాడు ఆనాటి ఆ కర్మలన్నీ ఈ కల్పంలో భృగుశరీరం ద్వారా శుక్రకుమార శరీరంగా రూపొందాయి వెనుకటి కల్పం నాటి శుక్రజీవుడు ఈనాటి భృగుపుత్ర శరీరము ద్వారా ఆ కర్మఫలాలు అన్ని అనుభవించవలసి ఉంది ఆ ఫలాలు రేకులు విచ్చుకున్నట్లుగా విచ్చుకునే లోపలే యువ శుక్రుడికి మానసిక సంక్షోభం కలిగి ఆ సంక్షోభంలో కలిగిన మనోబలం వల్ల పాతదేహం రాలిపోయి కొత్తదేహాలు బోలెడన్ని పుట్టే అయితే ఈ కొత్తగా పుట్టిన దేహ పరంపరకు వెనుకటి కల్పం నుంచి తరుముకొని వస్తున్న పుంజాల బలం లేదు ఇవన్నీ ఇప్పుడుప్పుడే కొత్తగా పుట్టిన కర్మల వల్ల తయారై వాటికి తగ్గ ఫలితాలను అనుభవింపచేసేసి అంతటితో తీరిపోయి రాలిపోతూ వచ్చాయి సమంగా నదీ తీరాన ముని మునికుమార శరీరం ఒకటి ఉంది అది ఇంకా జీవించే ఉంది అది ఇంకా కొంచెం కర్మఫలాన్ని ఇవ్వవలసి కూడా ఉంది కానీ ఇది చాలా స్వల్ప ఫలం అలానాటి భృగుకుమార శరీరం ఉందే అది ఇవ్వవలసిన కర్మఫలాలు ఇంకా కోటాను కోట్లుగా ఉన్నాయి ఈ కల్పాంతం దాకా అది కర్మఫలాలు అందించవలసి ఉంది ఆ కారణం వల్లే దాంట్లోంచి ప్రాణం ఎగిరిపోయినా అది పూర్తిగా చివికిపోలేదు పురుగులు కూడా దాన్ని కొరకలేదు అంత ప్రబలమైన కర్మఫలం దాంట్లో ఉండడం చేతనే శుక్రజీవుడికి దానిమీద మోహం పోకుండా ఉంది ఎంతటి విరాగులకైనా ఎంతటి జ్ఞానులకైనా దేహధారులకు ఇది సహజం దీన్ని ఎవ్వరూ అతిక్రమించలేరు అజ్ఞానులకే కాదు జ్ఞానులకు కూడా దేహం విషయంలో ఈ నియమం తప్పదు ఆకాశంలో ఉండే సూర్యబింబం సుస్థిరంగా ఉన్నా చెరువులో ప్రతిబింబంగా ఉండే సూర్యబింబం కదులుతున్నట్లు కనిపిస్తుంది అలాగే జ్ఞాని అయినవాడు లోకవ్యవహారంలోకి వచ్చేసరికి అజ్ఞానిలాగా చెలుస్తున్నవాడిలాగా కనిపిస్తాడు అయితే ఎవడు జ్ఞాని ఎవడు అజ్ఞాని వాళ్లను గుర్తుపట్టడం ఎలా అని అడుగుతావేమో చెబుతా విను ఎవడి కర్మేంద్రియాలు పనిచేస్తున్న సమయంలో కూడా జ్ఞానేంద్రియాలు నిస్సంగంగా ఉంటాయో వాడు జ్ఞాని వాడు జీవన్ముక్తుడు ఎవడికి కర్మేంద్రియాలు పనిచేయని సమయంలో కూడా జ్ఞానేంద్రియాలు సంఘసహితంగానే ఉంటాయో వాడు అజ్ఞాని వాడు బద్ధుడు దీనిని బట్టి ఏమి తేలుతోంది అంటే సుఖ దుఃఖాలకు బంధమోక్షాలకు కారణం జ్ఞానేంద్రియాలే కాని కర్మేంద్రియాలు కావు కనుక అప్పటికి శుక్రుడు ముక్తుడు అయినప్పటికీ అతని జ్ఞానేంద్రియాలకు విషయాలతో సంఘం లేనప్పటికీ కర్మఫలశేషాన్ని బట్టి పూర్వదేహం మీద అభిమానమనే వ్యవహారం నడిచిపోతోంది రామ ఇక పై కథ విను అని వశిష్ట మహర్షి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు మునికుమారుడి రూపంలో ఉన్న శుక్రుడు తన పాతదేహాన్ని చూసి ఆ విధంగా తొట్్రుపడుతూ ఉండడం గమనించిన కాలదేవత గంభీర స్వరంతో ఇలా అన్నాడు సమంగా నది తీరాన తపస్సుకు పనికివచ్చిన ఈ శరీరంతో పని అయిపోయింది ఇక దాన్ని విడిచిపెట్టి ఈ పాతశరీరంలోకి ప్రవేశించు ఇది సుదీర్ఘతరమైన తపస్సులకు అర్హమైనది దీనితో తపస్సు చేసి రాక్షసుగురు పదవిని పొంది జీవన్ముక్తుడుపై కల్పాంతం వరకు జీవించి అప్పుడు ఈ శరీరాన్ని కూడా పరిత్యజించి విదేహకైవల్యం పొందు మీ ఇద్దరికీ శుభమవుగాక నేను వెళ్ళి వస్తాను ఇలా అంటూనే కాలదేవత అంతర్ధానం అయిపోయాడు ఈ జరిగిన సంఘటనల పరంపరలో కాలదేవుడి కరుణాబుద్ధిని తలచుకుని తండ్రి కొడుకులు ఇద్దరు ప్రేమతో కంటతడి పెట్టుకున్నారు ఇంతలోనే ఇద్దరు తేరుకున్నారు నవీన శుక్రుడు అప్పటికే యోగసిద్ధులను సాధించినవాడు కనుక తన మనస్సును బంధించి పరకాయ ప్రవేశ విద్యను ఆశ్రయించి మునిపుత్రదేహాన్ని వదిలిపెట్టి తన పాతదేహంలోకి ప్రవేశించడు సరిగ్గా అదే సమయానికి భృగు మహర్షి నీళ్లు అభిమంత్రించి తన కుమారుడి పాత శరీరంపై చెల్లాడు దాంతో ఎండుకట్టే ఉన్నట్లుండి చిగురించినట్లుగా శుక్రుడి పురాతన శరీరంలోని నాడులన్నీ ప్రాణశక్తితో నిండి రక్తమాంసదులన్నీ సమంగా పేరుకుని ఆ శరీరం నవనవలాడుతున్న యువక శరీరంగా మారిపోయింది ఒక పక్క ప్రాణం తొలగిపోయిన మునికుమారుని శరీరం పక్కకి ఒరిగిపోతూ ఉండగా మరోపక్క కొత్తగా ప్రాణం పోసుకున్న భృగుకుమార పురాతన శరీరం చిరునవ్వులు చిందుస్తూ లేచి నిలబడి తండ్రికి సాష్టాంగ వందనం చేసింది పుత్రప్రేమ ఎంతటి వారినైనా ఊపేస్తుంది భృగు మహర్షి అంతటి అంతటివాడిని కూడా అది తలక్రిందులు చేసేసింది ఈ శరీరం నా వల్ల పుట్టింది అనుకోవడం ఏమి తెలివిరా అనుకుంటూ ఆయన తనలో తనే నవ్వుకుంటున్నాడు అయినా వీడు నా కొడుకు అనే ప్రీతి ఆయనను ముంచెత్తేసింది ఆయన పుత్రుణ్ణి గట్టిగా కౌగలించుకుని దీవించాడు త్వరలోనే వారిద్దరూ తేరుకొని మామూలు స్థితికి వచ్చేశారు వచ్చేసరికి ఒక సమస్య వారి ఎదురుగా ఉంది ఏమిటి ఆ సమస్య సమంగానదీ తీర మునీశ్వరుడు పీనుగే ఆ సమస్య ఆ శవాన్ని చూసేసరికి ఇద్దరి ప్రేమల పొంగు కొంచెం తగ్గింది ఒక క్షణం ఇద్దరూ ఆలోచించారు ఇద్దరూ ఒకే నిర్ణయానికి వచ్చారు లోకాచారాన్ని పాటించి తీరవలసిందే అనుకున్నారు ఇద్దరూ కలిసి ఎండూ పోగేసి ఆ శరీరానికి దహనము చేశారు శుక్రుడు తన శరీరాన్ని తననే దహనం చేసుకున్నాడనమాట ఆ తరువాత తండ్రి కొడుకులు ఇద్దరూ తపస్సు చేసుకుంటూ అక్కడే ఉండిపోయారు క్రమంగా భృగు మహర్షి సప్తర్షులలో ఒకడు అయినాడు శుక్రుడు రాక్షస గురువు అయ్యాడు ఇక్కడితో భార్గవోపాఖ్యానం పూర్తి అయింది జయగురుదత్త